ఉంటారు మరి స్వామీజీ మీరు మీరేం చేస్తూ ఉంటారు అని అడిగి ఉన్నారు అంటే నేను చెప్పాను జ్యోతి అనే అమ్మాయి అలా అడిగింది నేను చెప్పాను నేను కూడా చదువుకుంటూ ఉంటాను నా దగ్గర కూడా అలమై రెండవ పుస్తకాలు ఉన్నాయని గుడ్ షీ ఆల్రెడీ ఫీల్స్ గట్ ఐస్ గ్రేట్ యాజ్ హిజ్ ఫాదర్ సో వెరీవే కనుక ప్రయారిటీ తీసుకురావాలి పరమ పురుషార్థ సాధన ఆత్మస్వరూపాన్ని తెలియకపోతే మీరు జగత్తనంతమీ తెలుసుకున్నా ఏం ఉపయోగం లేదు ఎందుకంటే మీకు తెలుసుకున్నది మీరు తెలుసుకున్నది అలా డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఎందుకు ఉపయోగించండి అలా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు పంతొమ్మిది బ్యాచ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్కి వాడి జ్ఞానం అంతా తీసుకెళ్ళి వాడు కాలలో బారాయించారు ఇప్పుడు అదేం ఉపయోగించదు వందో తొంభై మాట చెప్తాను అదో డబ్బైలో ఎలక్ట్రానిక్స్ డయోడ్ ట్రయోడ్ ఎలక్ట్రిసిటీ బాస్ ఈ మాటలు ఇప్పటి వాళ్ళకి తెలియని కూడా తెలియ హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడితే అక్కడ వినపడతాయి ఈ మాటలు అందరూ వాలే విండోస్ నైన్టీ ఎయిట్ ఈస్ గాన్ నన్ను ఎవరు అడుగుతుంటారు స్వామీజీ విండోస్ నైన్టీ ఎయిట్ వర్క్ విండోస్ నైన్టీ సెవెన్ వర్క్ అది వర్క్ నైన్టీ సెవెన్ సిల్ ఫైవ్ ఇట్ ఈస్ వీఆర్ ఇన్ టూ ఎక్స్పీ inca ninety seven enti already got it so ee vidhanga ka viwanaki telisunna vigyanam anta kuda ala kala garbhamlo kalisipothundi adhe migilina but suppose you know a small thing about yourself suppose you understand even for a second as a glimpse that you are born ah uh, You need not desire. Or oh, anger is bad for the psyche. It will safeguard you. It will save you in this life, and if necessary, hereafter. If necessary, you can't believe it. You can't believe it. You can't believe it. You can't believe it. Nothing less than that. సో ఒకవేళ మీకు ఆ గోల్ మీరు రీచ్ కాకపోతే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ది నెక్స్ట్ లైఫ్ అంతటి పరమ పురుషార్థ సాధన మీ ఇంతకంటే ఉన్నతమైన జ్ఞానం కానీ కర్మ కానీ ఉపాసన కానీ ఇంపార్టెంట్ థింగ్ కానీ మరొకటింతవరకు లేదు ఈ పైన ఉన్న బోధు చాలా సో అలాగా దాని మహిమ అంతటిది అని మీరు తెలుసుకోవాలి అని దాన్ని స్తోత్రం చేయటం కోసం ఆ మహాత్ములందరూ అధర్వణుడు అథర్వణ వేదానంతని లోకంలో ప్రవర్తింపజేసిన అధర్వణుడు హిరణ్య గర్భుడు పూర్వంలో ఆ తర్వాత అంగిరస్ శౌనకుడు మొదలైన పెద్ద పెద్ద నేమ్స్ ఇవన్నీ వేద వేద లిటరేచర్లో ఇప్పుడు ఈ పేర్లు అర్థమేప్పుడు వినలేదని మీరంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ వేద లిటరేచర్ వేద లిటరేచర్లో పెద్ద పేర్లు ఇవి ఈ ఎలాంటి పేర్లంటే పాలిటిక్స్ లో వాజ్పేయి మమతా బెనర్జీ అలాంటి పేర్లు ఇవి జయలలితమ్మ సో దట్ కైండ్ ఆఫ్ వెరీ హెవీ పర్సనల్ హెఫ్టీ పర్సనాలిటీస్ అంటారే సో అలా వేరీ పవర్ఫుల్ పర్సనాలిటీస్ అని అంటారు పాలిటిక్స్ లో అలాగనమాట చంద్రబాబు గారు పెద్ద పెద్ద పెద్ద ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ అలాగే సో దట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఇవి శౌనకుడు అంగిరస్సు మరొకటి మరొకటి వాళ్ళందరూ కూడా ఇల్లు వాగ్ని పట్టించుకోనారో పట్టించుకోవాలందరూ గృహస్థులే గృహస్థులు కాకపోలేదు సో ఇల్లు వాకిలీ పట్టించుకున్నారో పట్టించుకోలేదు ఏమి కష్టాలు పడ్డారో ప్రయారిటీస్ని రీఆర్గనైజ్ చేసుకొని కొంత అవసరమైతే శాక్రిఫైస్ చేసి గురుణ ఆయాసేనా చాలా కష్టపడి ఈ విద్యను నేర్చుకున్నారు అంటే దాని మహిమ ఎంతటిదో మీరు గమనించుడు అని స్థుతి ఈ స్థుతంతా ఎందుకండి అంటే శ్రోతృ బుద్ధి ప్రరోచనాయ ప్రరోచనము అంటే ఎంకరేజ్మెంట్ సో విని శ్రోత శ్రోత యొక్క బుద్ధికి బాగా ఎంకరేజ్ చేసి పెట్టాలి ఎందుకంటే ఈ శ్రోత మళ్ళీ వాడు కొనసాగించాలి విద్యని అధ్యయనాన్ని కొనసాగించాలి ఏదేదో వర్షాకాలపు చదువులాగా వదిలిపెట్టేయకుండగా దాన్ని ముందుకు కొనుక్కోవాలి కృపార్థుడవుతాడు అంతకంటే మరేం కాదు కాబట్టి శ్రోత యొక్క బుద్ధిలో ఆ ఉత్సాహాన్ని నింపడం కొరకు ప్రరోచన కొరకు విద్యా మహీకరోతి శృతి ఈ మంత్రము మొట్టమొదటి మంత్రమే ఈ విద్యను మహీకరోతి దాన్ని చాలా గొప్పది చేసి అలా దాని స్లాట్ పెంచి పెంచి పెంచి ఫస్ట్ స్లాట్కి పట్టుకొచ్చి పెడుతూ ఉంది అక్కడ పెట్టండి ఫస్ట్ స్లాట్లో ఉంచండి మిగతా అవన్నీ తర్వాత ఇసి ఫస్ట్ స్లాట్ అలాగే చేయాలి అలా చేస్తేనే విద్య మీద అధికారాన్ని వ్యక్తి సంపాదిస్తారు అలా చేయలేదనుకోండి విద్య మీద అధికారం ఉండదు ఏదో సంవత్ సూపర్ఫిషియల్గా ఉంటుంది తప్పిస్తే డెప్త్ ఉండదు అస్ట్ తర్వాత స్తు ప్రరోచితాయా హీ విద్యా సాదరాహ ప్రవర్తేరీ ఎందుకు ఈ ప్రరోచనము ఈ ఉంటే ఎంకరేజ్మెంట్ చేయటం ఎ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఎందుకు ఆ అడ్వర్టైజ్మెంటు ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇన్వేషన్ ఇట్ ఈస్ ఒక ఇన్వేషన్ మన సైకాలజీని వాళ్ళు చాలా సటిల్గా మ్యానుకులేట్ చేస్తున్నారు అది చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఎలా మ్యానుకులేట్ చేస్తున్నారా వాడు ఏమంటాడంటే ఒక సోప్పు పెట్టండి ఏదో సం సోప్ ఈ సోప్పు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది నీకంట ఎందుకంటే మనిషి సీక్స్ హ్యాపీనెస్ వాడి స్వరూపం ఆనందం ఇప్పుడు ఆనందము అనేది హి వాంట్స్ ఇట్ సో ఈ ఆనందం అనేది అది చేతన పురుషుని ధర్మం చేతనుడైన పురుషుడు పురుషుడు అంటే మగవాడు నా కదా కాన్షియస్ బీయింగ్ కాన్షియస్ బీయింగ్ యొక్క స్వరూపంలో భాగం ఆనందం ఆనందము అనేది జడ వస్తువుల యొక్క ప్రాపర్టీ కాదు ఎందుకంటే సోప్ ఆర్ డైమండ్ ఇట్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఇనానిమే ఇన్ ఇన్సెన్షియెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ కాదు సోప్కి ఫ్రాగ్రెన్స్ ఉండొచ్చు వెయిట్ ఉండొచ్చు లేకపోతే క్లీనింగ్ చేసేటువంటి మంచి స్పెషల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు స్కిన్ కేర్ స్కిన్కి నష్టం కలగకుండా ఉండేటువంటి సాఫ్ట్ కెమికల్స్ ఉండొచ్చు ఏదైనా ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నైనా ఉండొచ్చు కానీ హ్యాపీనెస్ అన్నది దాని ప్రాపర్టీ కాదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ సోపు నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీసు అదర్ ప్రాపర్టీస్ సోపింగ్ ప్రాపర్టీస్ అని అంటారే వాడి ఏం మాట్లాడ్డా దీంట్లో మేము హార్ష్ ఆల్కలైన్ కెమికల్స్ వాడలేదు వెరీ సాఫ్ట్ ఆల్కలీ వాడేమో అని వాడు ఆ మాట అనొచ్చు కదా అది మాట్లాడ్డా తర్వాత ఇది మీకు మన్నిక ఉంటుంది అలా ముట్టుకోగానే నీళ్ళలో ముడ్డ ముద్దు అయిపోకుండా దృఢంగా ఉంటుంది అనేది ఆ ప్రాపర్టీ చెప్పడం అది చెప్పడం అసలు దాని ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ అదర్ ఆబ్జెక్ట్ వైజ్ ప్రాపర్టీస్ ఏం చెప్పడం మానేసి ఇట్ గివ్స్ హ్యాపీనెస్ టు యూ అది లేకుంటే నీకు హ్యాపీనెస్ లేదు అని అంటాడు తర్వాత నీ ప్రియురాలు నిన్ను ప్రేమగా చూడాలంటే నువ్వు ఈ సోప్తో స్నానం చేయాలి అంటాడు ఈరోజు but everything is wrong and he is said in a very subtle fashion vadu ee kurra psychology kurra lekku kurra and na athi thayam din dentro ee bluff ni governance lekapoyina vadu prathigodu kurra rinda lekka inge so vadu he he invades your psychology it's a psychological invasion and manipulation on the uh, we fall pray to that కానీ శృతిలో అలాగే చేయరు బట్ ఈ ఫెయిర్ ఫ్యాషన్ ఎంకరేజ్మెంట్ మాత్రం ఉంటుంది సో ప్రరోచితాయాం హి స్తు ప్రరోచితాయాం విద్యాయాం స్తోత్రం చేసి ఇది చాలా గొప్పది అని ఎంకరేజ్ దాన్ని ఆ విద్యంలో శ్రద్ధను కలిగించినట్లయితే మీరేం చేస్తారు ప్రవర్తేరం దాంట్లో మీరు ప్రవేశిస్తారు దానిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తారు ఎలాగా సాదరా తగినంత ఆదరణతోటి అధ్యయనం చేయాలి విద్య ఎందు ప్రేమతో అధ్యయనం చేయాలి విద్య ఎందు నిరాదరణ భావంతో విసుక్కుంటూ చికాకు పడుతూ ఫోన్లో వెళ్ళి క్లాసులో కూర్చున్నాం పూర్తవుతుందిలే అని అలాగా నిరాదరణ భావంతో చేయకూడదు సో లేకపోతే ఈ ఆయన ఇటు అరే ఈ పక్కకి తప్పకూడదు ఎందుకంటే క్లాస్ రూమ్ అంటాడేమో ఇప్పుడు ఈ కనబడ్డాడంటే కొంతమంది కనబడితే క్లాస్ గ్రూమ్ మని ప్రాణం తీస్తారనే భయంతో దూరంగా పోవడం సో అలా ఉండకూడదు విద్య ఎందు పూర్ణమైనటువంటి ప్రేమ సాదర ఆదరం ఉండాలి మర్యాద దట్ రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జ్ మస్ట్ విదే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జ్ హౌ నాలెడ్జ్ విల్ కమ్ యూ కెన్ ఇన్హెరిట్ హౌసెస్ ప్రాపర్టీస్ బిల్డింగ్స్ వెల్త్ డ్ యూన్ యూ కెన్ ఇన్హెరిట్ ఆల్ దాట్ యూ కెనాట్ ఇన్హెరిట్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇన్హెరిటెన్స్ లో పడతుంది దానికి ఆధారంగా చదువుకుంటేనే వస్తుంది కనుక అటువంటి శ్రద్ధ ప్రేమ జ్ఞానమునందు కలిగించటం కోసమని ఇక్కడే స్ఫుత్తి చేస్తూ ఉంది చూడండి శంకర్లు ఎంత ప్రేమగా దాన్ని ఆ ఫౌండేషన్ వేసుకుంటూ వస్తారు అక్కడ ఉన్న మంత్రానికి ప్రిపరేషన్ ఇదంతా కూడా బ్రహ్మగారు అధర్వుడికి చెప్పారు అధర్వుడు మరొకడికి చెప్పాడని అలా ఉంటుందా మంత్రం దానికి ఫౌండేషన్ అనమాట సో అంటే విద్య ఎందు అంతటి ప్రేమ మీరు ఉండాలి శంకరులు మంత్రాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు కంగారు ఏ అంశాన్ని చిన్న పెద్దది కానీ విధులు ఎన్ని రకాలుగా దాన్ని ఎన్ని కోణాల్లో చూడాలో ఎంత సమగ్రంగా దాన్ని పరిశీలించాలో అంత సమగ్రంగానూ పరిశీలిస్తాలో ఏమి కంగారు పాట ఈ ఒక చా వై హీ కిలా హా ఇలాగంటి పదాలు ఏ పదాలకైతే మీనింగ్ లేదని మనం అనుకుంటామో వాటిని కూడా జాగ్రత్తగా కాంటెక్స్ట్లో పరిశీలించి వాటికి చాలా మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ చెప్తారు ఆ మంత్రాన్ని అలాగ పరిశీలించడం ఎలాగంటే డైమండ్ రింగ్ కొనుక్కున్న వ్యక్తి ఆ డైమండ్ రింగ్ అలా పరిశీలించి కొని ముందు కొన్న తర్వాత ఎలా చూస్తాడో అలాగే ప్రయోజనతో విద్యాయా సాధ్య సాధనలక్షణ సంబంధం ఉత్తరత్ర వక్ష్యతి భిద్య హృదయగ్రంథి సో ఇప్పుడు శంకరులు అనుబంధ చతుష్టయాన్ని గురించి మాట్లాడుతున్నారు అనుబంధ చతుష్టయము అని హెడింగ్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ అండి రాయరు ఆ వాక్యంలో ఇంక్లూడ్ చేస్తారు ఏం గైడ్ కదా సో ప్రయోజనము ఈ అనుబంధాల్లో ఒకటి ప్రయోజనము అనగా ఫలాలు ప్రయోజనం చెప్పాలి ఉండకోకునే మీరు చదువుకోవాలి ఎందుకు ఇస్మే మేరేకో క్యా మిల్తా హై మామూలు దిస్ ఈజ్ యూజువల్ వాట్ ఈజ్ ఇనిట్ ఫర్ మీ అని అంటారు కొంతమంది అడగడానికి మొహమాట పడతారు బట్ దే విల్ బి లుకింగ్ ఫర్ ఇట్ వాట్ ఈజ్ ఇనిట్ ఫర్ మీ అది ముందు అడగాలి సో అంటే కొంతమందికి పని పాట ఏమి ఉండదు ఖాళీగా ఉంటారు సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో కాలక్షేపం చేయాలి సాయంకాలం ఐదింటికి ఫ్రీ అయిపోయాడు మనిషి ఎనిమిది గంటల దాకా డిన్నర్ పెట్టరు ఇంట్లో విసుక్కుంటారు ఇంట్లో కూర్చుంటే విసుక్కుంటారు వాళ్ళ పొంగ వాళ్ళు ఉంటారు ఈయన న్యూట్రి అడ్డుగా ఉంటాడు వీధిలోకి వెళ్ళి తిరిగి రెండేళ్లు కూడా సలహా చెప్తారు ఇంట్లో వాళ్ళు సో ఆ టైంలో వీడు పడతాడు అప్పుడు హీల్ బి లుకింగ్ ఎరా ఉంటాడు పా ఆన్ షాప్ అక్కడ ఒక హట్టు విలాసే ఒక చిన్న హట్టు లాంటిది వేసి టీ ఏదో అమ్ముతూ ఉంటారు అక్కడ ఒక చిన్న ఎత్తైన స్టూల్ ఒకటి చూసుకుని అక్కడ కూర్చోడు కూర్చుని మొదలు పెట్టాడు అక్కడికి బస్సు స్టాండ్ ఉందనుకోండి ఆ బస్సు స్టాండ్కి రాగానే ఆయన అడిగితే చెప్తారు ఏ బస్సు వచ్చింది ఏ బస్సు వెళ్ళింది హీ మోస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ కాదు ఈ సీటింగ్ దేశ సిలిస్ ఎలా థర్టీ విరిస్తుంది సో అలాగే టైం వేస్ట్ చేసి వాళ్ళకి ఏదైనా అక్కడ ఏదైనా సమావేశం అవుతుందనుకోండి జరా దేఖం గే వెళ్ళి చూసి వస్తాడు వాట్ ఈ సీట్ వాట్ ఈ సీట్ ఫర్ మీ అని ఈ ప్రశ్నలు వేసుకోండి కానీ అలా ఉండకూడదు యు షుడ్ లుక్ ఫర్ ది పర్పస్ ప్రయోజనం ఏంటి సో ఈ విద్యకి ఫలము ఏమిటి విద్యాయా ప్రయోజనం దీన్ని ఆ విద్యా ఫలము వాటికి సంబంధం అవుతుంది మధ్యలో ఏమిటో సంబంధం అంటే విద్య సాధనం ఇట్ ఈస్ ద మీన్స్ ఫలము సాధ్యము ఇట్ ఈజ్ ది గోల్ మీన్స్ అండ్ గోల్ సో సాధ్య సాధన లక్షణ సంబంధం ఉన్నది లక్షణ అంటే అదే సాధ్య సాధనములు అనే కనెక్షన్ ఉంది దేనికి విద్యకి ఫలానికి అంటే విద్యని కనుక మీరు సంపాదిస్తే ఆ విద్య ఆ నాలెడ్జి ఇట్ బికమ్స్ ఎ మీన్స్ సాధన టు గెయిన్ దిస్ గోల్ సాధ్య సాధన సాధ్య అటువంటి సంబంధము ఫలానికి విద్యకి ఉన్నది అని మనకి ముండకంలోనే ఎదర రాబోతోంది దిస్ పాయింట్ విల్ బీ మేడ్ క్లియర్ అది ముందే చెప్తున్నారు పోనీ అక్కడే చెప్పొచ్చు కదా విద్యతే హృదయ గ్రంథి అనే మంత్రం వస్తుంది చాలా ఇంపార్టెంట్ మంత్రం అది ఎక్కడ రెండో ముండకంలోనో ఎక్కడో వస్తుంది సమ్వేర్ ఇన్ని మీడియల్ అక్కడే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇక్కడికి ముందుకు తీసుకొచ్చేది చెప్పడం అంటే అనుబంధ అనుబంధాలు చెప్తే కానీ చదవడానికి వారికి ఉత్సాహం కలగదు చదవక్కర్లేదు కూడా ఈ శుభం వాట్ ఈజ్ ది ఫలం ఇది ఫలము ఓకే అది ఫల ఉన్నావు సరే ఈ విద్యకి దానికి సంబంధం ఏంటి ఎందుకంటే మధ్యలో గల్ఫ్ ఉంటుంది వాడు ఏమంటాడంటే నువ్వు ఆరోకిల్ కోర్సు చదివితే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం వస్తుందంట ఫీజు యాభై వేలు ఊరుకుంటాడు ఓకే ఆరోకిల్ కోర్సు చదవడం వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కోర్సు చేయడం సాధనం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం సాధ్యం ఇది సాధనం ఇది సాధ్యం ఇదేనా ఆర్ సమదర్ హిడెన్ హిడెన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అవేమీ లేవా అన్నట్టుగా చెప్తాడు కానీ దేర్ విల్ బి హిడెన్ ఫ్యాక్టర్స్ ఏమిటో హిడెన్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉద్యోగం అక్కడ ఖాళీ ఉండాలి మీరు కోర్సు చేసేసి ఏది శాన్ ఫ్రాన్సిస్కో అని అడిగారనుకోండి అక్కడ ఖాళీలు లేవాయా అంటాడు కోర్సు చేస్తే వస్తుందన్నావే నువ్వు కోర్సు చేస్తే వస్తుంది ఎప్పుడూ ఖాళీ ఉంటే అది But he reveals it at the end of the course. Allah and the kitukul evanayaya, mosala evanayaya. The gulf evanayaya, you cannot say this is the sādhanā, for that is the sādhyā. There are some more sādhanās. So this is the unique means and shāpada, and the will on the. Allah and the, if you do what is the yajnaya, and the. Yajnaya is the swargāma usthundi. And the imāna nēne go you have chaptun, and the shāstramā is chaptun. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఓకే ఒక ఆయన నువ్వు గోదానం చేస్తే నీకు వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు వైకుంఠ లోకానికి ఎలాగ వెళ్ళడం అంటే వైకుంఠ లోకం నుంచి పార్షదులు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుచరులు వాళ్ళు విమానం తీసుకొస్తారు అవ్వుతారు అది అలాగే ఉంటుంది పుస్తకాల్లో ఆ వివాహంలో కూర్చొని వెళ్ళచ్చు అని ఆ ఉంటుంది దట్ ఈస్ హాల్ ఇట్ రియల్లీ సో ఇతగాడు అమ్మా అదే నేను తప్పకుండా గోదానం చేస్తాను ఇప్పటికే డెబ్బై ఏళ్ళు వచ్చాయి చాలు ఒకసారి వైకుంఠ యాత్ర చేసినట్టుంటుంది అని ఆయన పాపం వేరే ఖర్చు పెట్టి గోదానం చేశాడు సో ఓ సత్పురుషుడికి గోలు సో తుభ్యమహం సంప్రదే ఇదిగో నేపించుకున్నాను మా మమ్మ ఆయన చేతిలో నీళ్లు విదిలిపెట్టేసి అయితే ఆయన గోలు చర్దుకుంటున్నారు చుట్టూ కుటుంబ సభ్యులు అంతా ఈ లోపల ఈయన అక్కడ ఈ దాట అక్కడ లేడు ఏమయ్యాటండి ఇప్పటిదాకా ఎక్కడే అటువంటి దారా యోగానే కనపడుకుంటారు మా ఎప్పుడు ఏమయ్యాడంటే చూస్తే ఎవరో చెప్పారు ఆయన ఆ దాల్కని మీద ఉన్నారు వీళ్ళు వెళ్ళి అడిగా వాళ్ళకి విమానం కోసం ఎదురు చూస్తున్నాను అని ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ దిస్ ఇస్ ఎ మీన్స్ ఆల్ రైట్ దిస్ ఇస్ ద మీన్స్ ఫర్ వైకుంఠ ఇస్ ది గోల్ సాధ్య దిస్ ది సాధన బట్ దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ ఇక్కడ అలా ఏమైనా ఉందా సాధనాన్ని మీరు పట్టుకుంటే సాధనంతో బాటే సాధ్యము మే స్వంతం హియర్ అండ్ నవ్ అని సాధ్య సాధన రక్షణ సంబంధ ఆ సంబంధాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు శృతి ఉత్తరత్ర వక్ష్యతి ఉత్తరొత్తర శృతి అంటే ఉపనిషత్తు ఉత్తరత్ర అంటే కొంచెం ముందు కొన్ని మంత్రాలు దాటిన తర్వాత వక్ష్యతి చెప్పగలదు అక్కడ ఏమని చెప్పబోతోందంటే భిద్యతే హృదయ గ్రంథి చూడు మనిషి సంసార దుఃఖాన్ని అనుభవించేది ఎందువల్లంటే హృదయంలో ఒక గ్రంథి ఒక ముడి ఉంటుంది ఫిజికల్ ముడి కాదు అది అది ఈ ఈ మంత్రం వచ్చినప్పుడు బాగా విస్తారంగా చెప్తాను ఒక రాంగ్ మోషన్ నేను చాలాసార్లు మనవి ఉంటాను నా అనుభవాన్ని కూడా మీకందరికీ మీరందరూ పెద్దలు జీవితాన్ని చూసిన వాళ్ళు మీ అనుభవం మీకు ఉంటుంది నా అనుభవంతో నేను చెప్తూ ఉంటా మనిషి హీజ్ లెడ్ బై ది నోస్ బై ది ఐడియాస్ ఐడియాస్ మనిషిని అలా ఎందుకి ముక్కు త్రాడు వేసి లాక్కుపోయినట్టుగా ఐడియాస్ వాడిని లాక్కుపోతూ ఉంటాయి జీవితంలో ముందుకి ఐడియా కరెక్ట్ ఐడియా అయిందంటే లక్కీగా వాడు వాడు హీజ్ సేవ్డ్ అదే రాంగ్ ఐడియాలో పడిపోయాడంటే వాడు మొత్తం మరణించి వరకు కూడా ఆ ఐడియా వాడిని హింస పెడుతూనే ఉంటుంది వాడి ప్రారంభం బాగుంటే ఎప్పుడైనా ఆ రాంగ్ ఐడియా నుంచి ఈశ్వరుని కృప గురు కృప తగ్గి దొరికితే ఆ రాంగ్ ఐడియా నుంచి బయటపడి అమ్మాయ్యా అని అనుకుంటారు భాగం సో దాన్నే హృదయ గ్రంథి విద్యతే అని అంటారు కాబట్టి మన హృదయంలో గ్రంథులు ముడి ంటే అది ఇట్ ఈజ్ డిసీజ్ శరీరంలో ఎక్కడైనా ముడి వచ్చిందనుకోండి ముడి అంటే తెలుసు కదా సెల్స్ దే గెట్ కాన్సంట్రేటెడ్ అరౌండ్ దమ్ జెల్ప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ విత్ ది ఓవరాల్ ఫ్లో బాడీ బాడీ ఈజ్ ది హోల్ ఆ హోల్కి హార్మోని తోటి ఉండడానికి బదులుగా ఎక్కడో ఒక చోట సెల్స్ దే గెట్ రౌండ్ అరౌండ్ డెమ్సెల్స్ ఆ హోల్ తో సంబంధం లేకుండా గ్రో అవ్వడం ప్రారంభిస్తాయి దాన్ని ముడి అంటారు ఆ ముడి ఫిజికల్ లెవెల్లో అయితే క్యాన్సర్ అనబడు దట్ ఈజ్ వాట్ క్యాన్సర్ ఈ పోతే క్యాన్సర్ అంటే పోతే చాలా అడ్వాన్స్డ్ ముడి కురుపు వ్రణము అంటుంది దట్ ఈజ్ సచ్ గ్రంథి వ్రణము అంటే గ్రంథి సో వ్రణం ఎంత దుఃఖాన్ని కనిపిస్తుంది చాలా ముక్తిని కనిపిస్తుంది ఈ వ్రణమే దినైనా మెల మేలిగినంటూ మళ్ళీ దాంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకపోలేదు మనస్సులో గ్రంథి ఉంటుంది ఈ మనస్సులో ఉండే గ్రంథి మనోగ్రంథి అది మనిషిని ఎంత దుఃఖమైనా కలగజేసుకుంది జీవితంలో ఏళ్ళు ఏళ్ళు వెళ్ళిపోతాయి హోల్ సివిలైజేషన్ మూవ్స్ ఫార్వర్డ్ వీడు మాత్రం మనస్సులో గ్రంథి పెట్టుకుని ఎక్కడో దుఃఖంతో బతుకుతూ ఉంటాడు జీవత్సమం లబ్బుతుంటూ ఉంటుంది జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎంతో దురదృష్టాన్ని పంపుకుంటారు ఆ గ్రంథుల్ని మనం పోగొట్టుకోవాలి కానీ ఆ గ్రంథుల్ని అలాగే అర్చబెట్టుకుని న్యూమరాలజీ అని వాస్తు అని మరొకటని మరొకటని ఏదో మన మన అభాగ్యానికి ఏదో పేరు పెట్టుకునే ప్రయత్నం వీడు మష్టజాతకుడు దానికి ఏదో పేరు పెడతాడు ఏదో లక్కీ నెంబర్ కలిసి లేకపోతే లక్కీ నెంబర్కి లక్కీ స్టోన్ లక్కీ స్టోన్ అని ఒకటి ఉంది ఈ రెండూ కలిసి రాలేదనో స్టోన్ హీ వాంట్స్ దట్ హిజ్ లైఫ్ హ్యాస్ టు బి మెండెడ్ బై ఎ స్టోన్ స్టోన్ అంటే విలుసం ఇంకా ఇదే స్టోన్ అనేవి ఉంటాయి అవి కూడాను ఇక పేరుకి స్టోన్ అనే కానీ వాటి రకాలు జరుగుతాయి వంద రూపాయల స్టోన్ ఉంది వెయ్యి రూపాయల స్టోన్ ఉంది సూపర్ డైలెక్స్ అయితే పదిహేను వందలు ఏమిటేమిటి వీటి రకాలు He వీడు హీ థింగ్స్ దట్ దట్ స్టోన్ విల్ సంహౌ మేక్ హిస్ లైఫ్ బెటర్ వాడికి ఐడియా కూడా రాదు ఈ స్టోన్ నా జీవితాన్ని ఎలా బాగు చేస్తుంది అనే ఐడియా కూడా రాదు వీడికి ఒకవేళ ఐడియా వస్తే వాడు చెప్తాడు ఈ స్టోన్ మీద సూచికాంతి కూడా మీద పడుతుంది ఆ రకంగా బాగుపడుతుందని వాడు చెప్తాడు చెప్తే ఓహో అలాగా వీడికి అర్థమైపోయింది హీ థింగ్స్ ఈజ్ వైస్ వైజ్ అని పెర్సన్ ఇది ఎలాగంటే ఈ వెజ్దం అనేది దాని వెజ్ అనడానికి వీట్లేదు it is not even information it is just lavering they allante 47 degree 83 degree undi kada evudu enta veedu ga unde evutande ante rajasthan minchi podigallu lo vachuta jeda veedu ga undu anta evudu he thinks that he knew it and we all think that we have known it what is it that you have known veedu ga undante veedigallu osthe veedu ga untundi Vedigala akka ninca ostai, samudra means Vedigala nindu ostai, desert means ya ostai. So what is it that he told us and what is it that we have known? If he can tell us why a windu ite nindu kocchindi, asar akka desert nindu kundi, inki ilandu vannye miradavadu aduja panna. So adhi samajana vannukkola dhuri adu dhuri. Anyway, they have to further introvert. If Rajasthan nindhi, yanda baga kasi sindara vata, సో ఇవాళ సాయం సాయంకాలం వాడు వాతావరణం చెప్పినప్పుడు ఈ రోజు మధ్యాహ్నం ఎండగా ఉన్నది దానికి కారణం ఏమనగా రాజస్థాన్ నుంచి గాలులు వచ్చుట అలాంటి సమాచారం ఇట్ ఈజ్ ది మోస్ట్ యూస్లెస్ ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటాయి వీళ్ళ సమాచారాలు వాళ్ళు ఇగో ఇదే ఈ దీని మీద సూచికాంతిపడి నీ మీద పెడితే నేను వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఇదంతా గ్రంథి తప్ప ఇంకేం గ్రంథి మన ఇన్సెక్యూరిటీ మన ఫియర్ దాన్ని బాగా దృఢం చేసుకుని స్టోన్ రూపంగా మార్చుకుని చేతికి పెట్టుకుంటూ ఉన్నారు ఇట్ ఈజ్ ఏ హృదయ గ్రంథి ఈ హృదయ గ్రంథిని వివేక బలంతో మీరు దాన్ని విడతీయాలి భిద్యతే అంటే విడగొట్టడం ముడిని విడతీయాలి అలాగా మనస్సు నిండా ముడులు ఉంటాయి తెలిసిపోతుంది మనిషి మాట్లాడితే వీడి లోపల ముడు ఉందని తెలిసిపోతుంది ప్రవర్తనని బట్టి వాడు ముడితో ఉన్నాడని తెలిసిపోతుంది He is an insecure fellow. There is fear in him. There are too many desires in him. He is highly selfish. Very angry person. Very irritated, irritating kind of fellow. Anni kinds of moodle vaad hurda in loo urma yeh natha. Nenevopunni moodle chepa. So, ee gruntle nne ivarana cheyya liya enthe. Kevalamu ee gruntle ajnana gruntle kanta ajnana mevita mi ivarana chas kundi. Ee moodle anni pota enthe. Inta kantae ఆ ప్రయోజనాన్ని లేక ఫలాన్ని ఇంతకంటే సుస్పష్టంగా చెప్పటం మీకు కుదరదండి అంత క్లియర్ కట్ విషం ఇటీకు స్వర్గం వస్తుందంటే ఏమర్థమైంది ఇప్పుడు కనుక మీరు ఈ కర్మని చేసినట్లయితే మీకు ఐదేళ్ల తర్వాత అది ఇంత ధనం ఇంత సంపద వస్తుంది అంటే మీకేమర్థమైంది దానివల్ల ఏమో వెరా ఈ జ్ఞానాన్ని పొందితే మీ హృదయంలో ముడిపోతు ముడి విడిపోతుంది అంటే It is such a promise that a very, very convincing and real promise. If at all there is a promise, there cannot be any better promise than this. In the second term, it is now and here subjected to verification by yourself. And also, it is a pleasant journey all the way. Vidyate hurvaya granthi. Hurvaya younglo onde granthi poche chalandai. In the second term, the kawal sinya onde... భార్యాభర్త అన్నీ ఉంటాయి విశాలమైన ఇల్లుంటుంది పిల్లలు ఉంటారు డబ్బు ఉంటుంది దస్తం ఉంటుంది యవ్వన ఉంటుంది భోగాలు ఉంటాయి అన్నీ ఉంటాయి డెవలప్మెంట్లో ఉంటాయి ఎందుకో తెలుసినా ఏదో గ్రంథి ఏదో మామగారు సరిగ్గా డబ్బు ఏదో ఫన్నీ గ్రంథి ద ఫెలో హ్యాజ్ ఎవ్రీథింగ్ దట్ వన్ కెన్ డిజైర్ ఫర్ అయినా సరే వాడి జీవితము అది ఎందుకు పనికిరాని పాడైపోయి ఉంటుంది కేవలము ఒక గ్రంథి కారణంగా పడేది వాడిని చూసి ఊళ్ళో వాళ్ళందరూ అసలు పడిపోతూ ఉంటారు వీడింతటి భాగ్యవంతుడు రా వాడు మహాదుఃఖ పడిపోతూ ఉంటాడు ఎందుకంటే గ్రంథి కారణం కాబట్టి వన్ హ్యాస్ టు టేక్ కేర్ హృదయంలో గ్రంథులు నిర్మాణమై ఉంటాయి వాటిని పోగొట్టాలి ఎలా పోగొడతారు మీ మీరు ఫిగర్ అవుట్ చేస్తున్న పోగొట్టేది ఏమి ఉండదు మీరు సాధారణంగా ఇంతకుముందు అనుమానం అనుకున్నట్టుగా సాధారణంగా ఉపనిషత్తుని వేదాంత విద్యని ప్రేమగా అధ్యయనం చేసి ఆ సంపాదిస్తే ఆ గ్రంథులు పోతాయి ఎందుకంటే ఈ గ్రంథులు పుట్టినప్పటి నుంచి చాలా ఓపిక్గా సంపాదించుకున్నది మనం మన సంపద ఇదే ఈ గ్రంథులే తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి సోషల్ సోషల్ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ కండిషనింగ్ అండ్ కల్చరల్ కండిషనింగ్ రిలిజియస్ కండిషనింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కండిషన్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ కండిషనింగ్ ఉంటుంది అన్ని రకాల కండిషనింగ్స్ తోటి మనస్సు నిండా గ్రంథులు నిర్మాణమై ఉంటాయి ఫ్రీ ఫ్లోయింగ్ మైండ్ ఉండనే ఉండదు థాట్స్ అలాగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఆ స్థితిలో జీవితం సుఖంగా ఉండమంటే ఎన్నుకుంటుంది ఈ విద్య మనస్సుని శుద్ధి చేస్తుంది ఆత్మజ్ఞానం ద్వారా జీవితము పునీతమైపోతుంది అని విద్యకి ఫలానికి మధ్యన సాధన సాధ్య సంబంధాన్ని శృష్టి చెప్పబోతోంది కాబట్టి మనం ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అనుబంధాన్ని ఒకటి సెటిల్ చేసేసాం ఏమిటంటే వన్ ప్రయోజనము గ్రంథి భేదము గ్రంథులు విడిపోవు అంటే ఆ గ్రంథులు అన్నీ మనిషి జీవించి ఉండగానే మోక్షాన్ని పొంది మహాత్ముడు సో అది ప్రయోజనము విద్య సాధనము విద్యకి ఫలం అపరశబ్దవాచ్యా ్వేదాదిలక్షణా విధిప్రతిషేమాత్రపరా విద్యా సంసారణ అవిద్యాదిదోష నివర్తక నాస్తితి ఇంకా ఉంది పొడిగాటి వాక్యం తర్వాత చదువు రేవు ఇంత పొడుగు వాక్యం చదివి ఏం చేస్తాం దానికి అన్వయం చేసుకోవాలి కదా ఇంకా ఏం చెప్తారంటే ఈ ఉపనిషత్తులో విద్యలు రెండు రకాలు జ్ఞానము ద్విధము అని విభాగం చేయబోతున్నారు మాకు తెలుసండి మేమేమో రెలిజియస్ నాలెడ్జ్ మాకేం కొత్త కాదు మేమేమో విధి నిషేధాలు మాకు తెలుసు అంటే దౌ షల్ట్ డూ దిస్ అది విధి డౌ షల్ నాట్ డూ దిస్ అది నిషేధం విధి నిషేధాలు సో ఈ విధి నిషేధములు మాకు తెలుసు కాబట్టి మేము ఏం పుణ్యకార్యాలు చేసుకోవాలో మాకు తెలుసు ఏ ఏ పాప కార్యాలని దూరంగా పెట్టాలో మాకు తెలుసు ఎవరు మీరు కొత్తగా బోధించేదే ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇదిగో ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తాము ఇదిగో సత్యనారాయణ వృత్తులు చేస్తాము తీర్థయాత్రలు చేస్తాము పుష్కరాలకి స్నానాలు చేస్తాము అలాగే చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి ఆ పనులు చేయడం మానేస్తాము సో ఏవో ఉన్నాయి కొన్ని పనులు ఉదాహరణకు గ్రహణం పట్టినప్పుడు భోజనం చేయకూడదు చేయకూడదు నిషేధం అది చేయము అలాగే మద్యపానం నిషిద్ధము మద్యపానం చేయము అలాగే ఏవో నిషేధాలు కొన్ని ఉన్నాయి ఆ నిషేధాలన్నీ మాకు తెలుసు మేము ఆచరిస్తాం కాబట్టి ఆ నిషేధాలని మానేస్తాం ఈ విధులన్నీ పాటిస్తాం సో మాకు జీవితం కృతార్థమైపోయింది అని ఎవడైనా అనుకోవచ్చు వైదికుణ్ణి మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా వేదాంతంలో కర్మయందు ఉపాసన ఎందు శ్రద్ధ గల వాడిని పెట్టి మినిమం మినిమం క్యాండిడేట్ కింద తీసుకుని చర్చ చేస్తారు అంతేగాని వీడేమో వీళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు తిరుగుతున్నాడు వాడి గురించి చర్చ చేయరు ఎందుకంటే ఏంటి ఏం చర్చ చేస్తారు వాడిని ఇప్పుడు ఎంఎస్సీ చదువుతున్నాడంటే వాడు బీఎస్సీ కొద్ది గొప్ప చదువుకుని వచ్చిన వాడిని మనసులో పెట్టుకుని అక్కడ ఏం మాట మాట్లాడినా మాట్లాడతారు ఆ బ్యాక్గ్రౌండ్ మీద మాట్లాడతారు అంతేగాని వాడు అక్షరాలు రావండి దూడలు కట్టుకునేవాడు వాడిని మనసులో పెట్టుకుని మీరు చెప్పండి అంటే ఏం చెప్తారు అక్కడ ఆ లెవెల్ చాలా హై లెవెల్ అది అలాగే ఇక్కడ కూడా మనం విద్యతే హృదయ గ్రంథి ఆత్మజ్ఞానము ఫలము అని చెప్తున్నాము అంటే వీ హ్యావ్ దిస్ వైదిక ఇన్ మైండ్ హూ ఇస్ ఆల్రెడీ ఏ వెరీ రిఫైన్డ్ గాయ్ విధి నిషేధ శాస్త్రములన్నీ వాడికి ఎందుకంటే ఋగ్వేదము ఋగ్వేదము ఇతర వేదములు ఆది హిద్దైనా ఇతర వేదాలు ఆ వేదాల్లో ఉన్నటువంటి సారము అంతా వాడు కర్మలు మనం చేసుకోవాలి అది తెలుసుకున్నాడు ఏ పనులు మనం చేయరాదు అది తెలుసుకున్నాడు అది కూడా విద్యగా ఆ విద్య చేత కదా ఇంకా నువ్వు మళ్ళీ ఏదో కొత్త విద్యను నువ్వేం చెప్తావు అని ఒక శంక రామక్ష అప్పుడు దానికి సమాధానం ఏమిటంటే అది విద్యే విధి ప్రతిషేధమాత్రపరాయాం విద్యాయాం అది కూడా విద్యే Thou shalt do this, thou shalt not do this. And it went to thee. Vithi pradishesarupanga onelikko da vidye. Kani. Adhi apara vidya. Apara vidya ante second-class vidya. Na? Apara ante. Ingeen jittho mangan da? Second-class. Second... If you don't... First-class, second-class am going on da. First-class anayat oho tu intu nga. మరి మనం ప్రయాణం చేసేమో మానేమో ఉంటుందని తెలుసుకోవాలి దాంట్లో సౌకర్యంగా ఏముంటుంది అడ్వాంటేజెస్ ఏముంటాయి అది తెలుసుకుని సమాచారం తెలుసుకు పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు దాంట్లో వెళ్ళకపోతారు అసలు ఉందని తెలుసుకోవాలి అసలు లేదు రైల్లో సెకండ్ క్లాసే తప్ప ఇంకా ఫస్ట్ క్లాసే ఉండదు అని అనుకునే గురించి వాడి వివేకానందుని ఏం చెప్తాం కాబట్టి ఇది అపర కొంతమంది అమ్ముకుంటారు విధి నిషేధం సరిపడేది ఇంకేముంది భోజనం అయితే పట్టుపతికొచ్చిన భోజనం చేయాలి తర్వాత ఏమో సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకోవాలి అర్ధరాత్రి సమయంలో భోజనం చేయకూడదు సంధ్యావందనం చేయకూడదు అని విధులు నిషేధాలు వేదానికి సంబంధించి వైదిక జీవితానికి సంబంధించి సో వీ హ్డ్ ఎవరి థింగ్ నో ధర్మశాస్త్రాలన్నీ తెలుసు ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే విధి నిషేధ రూపంగా వేదాల నుంచే ధర్మశాస్త్రాలు వచ్చాయి ఏదో కిలో ధర్మం మూలకం వీ హవ్ నోన్ యు హెవ్ నోన్ సంథింగ్ అండ్ డట్ సంథింగ్ ఈజ్ ఆఫ్ సెకండ్ క్లాస్ నేచర్ అపర విద్య ఋగ్వేదం చదువుకుంటాం చదువుకున్నా ఉండ మేము అపర విద్య యజుర్వేదం ఎనభై రెండు పన్నాలు వల్లించే ఉండే అపర విద్య జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాం అపర విద్య శిక్ష ఎస్ట్రానమీ వ్యాకరణం అపర విద్య సైన్సెస్ అపర విద్య పెద్ద లిస్ట్ ఉంది ఎవరా అపరవిద్య మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పినా దాన్ని అపరవిద్య కేటగిరీలో పడుతుంది తర్వాత ఓకే ఓన్ల మీరు అపరవిద్యని పేరు పెట్టారు అంటే అపర దీనికి పేరు పెట్టామంటే పరవిద్యే ఉందనమాట సో మాకు ఆ పరవిద్యోటి మాకు ఏమిటి మేమేం ఆగి మమ్మల్ని ఏమో ఈ అపరవిద్య మాకు చాలదా చాలా ఎందుకంటే సంసారము అనేది ఒకటి ఉన్నది సంసారాన్ని ముందు ముందు చాలా బాగా నిరూపిస్తారు సంసారము అంటే సమ్యక్ సామాకి ఇప్పుడు ఈ వీలు ఉంటుంది చూడండి రొటేటింగ్ వీల్ ఆ వీల్ మీద ఎక్కాలని అనిపిస్తుంది దీనికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇది పార్కులు ఏవో పిక్నిక్ పార్కులు విహార పార్కులు ఉంటాయి ఆ వీల్ మీద ఎక్కాలని అనిపిస్తుంది ఎక్కాలని అనిపిస్తే పిల్లల్ని దాంట్లో రూపాయలు వై రూపాయలు టికెట్ కొని దాంట్లో కూర్చోబెట్టారు పిల్లలే కాదు యువకులు కూడా ఎక్కుతూ ఉంటారు యువకులే కాదు పెద్దవాళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు అదే చూసారు సో అందరూ ఎక్కుతారు ఆ వీళ్ళ మీద ఆ వీళ్ళ మీద అలా తిరుగుతూ సపోజ్ ఒకసారి వీళ్ళ మీద ఎక్కిన ఇంకా జగలో ఉండదు అలాగే తిరుగుతూ ఉంటుందనుకోండి అది విల్ ఎంజాయ్ దాని పేరే సంసారం ఒకసారి ఎక్కడికో పార్కింగ్ మోసుకుపోయేసుకున్నాం మా విద్యార్థులందరూ ఎక్కడకో ఏదో పిక్నిక్ పార్కింగ్ నేను ఖాళీగా కూర్చుని ఉంటే క్లాసులో ఏం రెండని కవులో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు ఎక్కడికాయ అంటే పగండి అన్నారు సో వెళ్ళాం ఈ వీలుంది అక్కడ వీళ్ళు ఐదుగురు నేను ఒకటి ఆరు ఆరు టికెట్లు నేను ముందే ఊహించాను వీళ్ళు ఇలాంటి పనే చేస్తారు నేను చెప్పాను ఐదే కొనుక్కోండి కాదు మీకు కూడా కొంటున్నాం వేస్ట్ నేను ఆ వీలు మీదకి రాను ఎందుకు ఎందుకు మీకేం నష్టమే ఉంది ఒకసారి క్రితం తప్పే తప్పేం కాదు నాకు అది సంసార చక్రాన్ని మరి తలపకు i don't want to rotate like that ye, ye what is wrong with it no no that is not the question the question is why should i rotate like that that is the question why should i rotate like that maadavado mana mana mana amaikathvar nenu mana ajnanaanni vaadu sammu chestu untaadu vaadu medu niki prema untaadu vaadu ko 100 rupees ichi ra maake em avendraladu ante i won't rotate like that endukadi enduko rotate rotate i don't find any purpose in rotating like that therefore i won't callo bathimulada nen annanu meer bathimulada unnaru nen picnic vachha i will enjoy if you have things if you get a cup of coffee i will enjoy it. other things i will enjoy but this rotation i won't do adde vaallu em chesare ante daari me dikker aidigudu adalla rotate ududdeni kona road undalo అది రెడీ అవుతుంది కలిసి హలో ఉంటాను పలకరిపోర్ హెయిల్ టు మూవ్ స్టాలింగ్యర్ వాళ్ళు పలకరిస్తే ఏం చేయాలి ఓకే నేను కూడా నవ్వాను ఐదు నిమిషాల తర్వాత దిగి వచ్చాను సపోజ్ ఇంక దిగి రాకుండా అలాగే తిరుగుతూ ఉన్నాను అనుకోండి హౌ దే విల్ ఎంజాయ్ ఈ సంసారం అలాంటి ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ రెలెంట్లెస్ సైకిల్ ఆఫ్ సుఖం అండ్ దుఃఖ ప్రెషర్ అనుకునే లోపల ఆ పదము స్పెల్లింగ్ చెప్పే లోపల పోతున్నది పెయిన్ వస్తుంది ఈ పెయిన్ కొంతకాలం ఉంటుంది ఉండి పోనీ అలాగే పెయిన్నే ఉండిపోతుందా అంటే అలా కూడా కాదు పెయిన్ పోయి మళ్ళీ ప్రెషర్ ప్రెషర్ వస్తూనే వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ పెయిన్ మళ్ళీ ప్రెషర్ మళ్ళీ పెయిన్ నాకు ప్రెషర్ అవ్వద్దు పెయిన్ ఈ సంసారం అంటే నో నో వే అలా తిప్పుతూనే ఉంది మనిషి ఇంకొక గంటలో గడిచిపోతాడంటే ఓ పిసరు ప్లేషరు ఓ పిసరు పెయిలరు ఏదో ఎప్పటి నుంచో మా ఎక్కడో అమెరికాలో ఉన్న మా అమ్మాయి నన్ను చూడ్డానికి వచ్చిందని ప్లేషరు ఈ లోపల గడుపులే మంటతోటి పేరు అయిపోయింది ప్రాణం పోయింది ఈ లోపల సో చిట్ట జీవులు క్షణం దాకా కూడా సైకిల్ దీనికి సంసారం అంటారు పోనీ చచ్చిపోవడంతో ఆగిపోయిందా ఖతమైందా అంటే అది లేదు జనన మరణ ప్రవాహం షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ So, immediate life-love, -life, pleasure and pain. And uh, further long-range loo you choose kunte, know, jatas chahi dhruva murchi hu dhruvanyanma murchi chah. Puttar ganaka shashtha do, shashtha ganaka purta do. Puttar daani ki vere karnayom atar why he should take birth to namiraditha, any ki reason he oughta tamisana, because he died. That is the reason. <laughs> you don't need any further reason. He died here, only to take birth elsewhere. because he has taken what he will die because if he dies he will take what there, there is no other reason that is the law of nature diniki samsara monu amova ayma gunthi samsara ante nu vidhi nishedha roopamainatunte karmakandaku parimitamai unnatunti విద్య ఏదైతే కలదో అపర విద్య దాంట్లో సంసారాన్ని కొనసాగించే స్థితే ఉన్నది కానీ సంసారానికి ఫుల్ స్టాప్ పెట్టే స్థితి లేదు ఎవరో కదా అన్నాడు లైఫ్ ఈజ్ ఓన్లీ ఏ కామా బట్ నాట్ ఏ ఫుల్ స్టాప్ అండి లైఫ్ దాట్ డెత్ డెత్ ఈజ్ ఓన్లీ ఏ కామా బట్ దాట్ ఫుల్ స్టాప్ అండి నేనంటాను యు అర్ మిస్టేక్ అని ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ కామా రియల్లీ వైట్ ఈస్ ఏ కామా మనకి శాస్త్రాన్ని పెట్టి చూసినట్లయితే కావా కూడా కాదే ఇట్ ఇస్ నాట్ ఎ కామా ఇట్ ఇస్ నాట్ ఎ హైఫాన్ ఇట్ ఈజ్ జస్ట్ వన్ కంటిన్యూస్ స్లో కనుక ఈ అపర అంటే విధి ప్రతిషేధ రూపమైనటువంటి విద్యలో దుగ్గు లేదా ఎజుడు లేదా పెద్ద లిస్టు వస్తుంది మీరు ఒక్క ఓపిక పట్టి నాలుగు క్లాసులు ఓపిక పుట్టే ఆ లిస్టులో పడతాం ఆ లిస్టులో ఆ జ్ఞానంలో ఈ సంసారాన్ని నివారణ చేసే ఉపాయము లేదు ఎందువల్ల ఈ సంసారానికి కారణము అవిద్య అజ్ఞానము ఆది అని ఒక మాట వేశారు ఆయన అవిద్యాది దోష ఆ ఆది శబ్దం చేతను కామన కర్మ అవి గ్రహింపబడతాయి సైకిల్ అవిద్య కామ కర్మ అది వస్తుంది ఎదురా అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను సో ఈ అవిద్య కామ కర్మ ఈ మూడు ఉన్నంతసేపు వాడి సంసార ప్రవాహంలో కొట్టుకొని పోతూనే ఉంటాడు ఎంత కాలం కొట్టుకుపోతాడంటే ఇంకా ఆ కాలానికి అనంత కాలంలో పోతూనే ఉంటాడు దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇంట్ కనుక ఆ సంసార కారణమైనటువంటి అవిద్య మొదలైనటువంటి దోషములు మొదలైన అంటే రెండు ఇంకో రెండు అవిద్యా కామకర్మ అనే దోషములు ఏవి కలవో ఈ దోషములను నివారణ చేసే శక్తి మీ విధి ప్రతిషేధ రూపమైనా అంటే దౌషాల్ట్ డూ దిస్ దౌషల్ట్ నాట్ డూ దిస్ అనేటువంటి విధి ప్రతిషేధ రూపమైనటువంటి ఏ విద్య కలదో దానికి మేము అంచెతనే అపర సెకండ్ క్లాస్ విద్య పేరు పెట్టాం దానికి ఈ సంసార బీజాన్ని నాశనం చేసే శక్తి లేదు పైగా అది సంసారాన్ని మరింత గట్టే చేస్తు గట్టిగానే చేస్తుంది ఈ సత్యాన్ని గ్రహించాం అది ఆ వాక్యం యొక్క వివరణ చక్కటి వాక్యం కాబట్టి మేమేదో వేదం చదువుకున్నాం దృగ్వేదం చదువుకున్నాం మరో వేదం చదువుకున్నాం విధుల్ని పాటిస్తున్నాం నిషేధాలని దూరంగా పెడుతున్నాము అంటే యూ హ్యావ్ నాట్ అచీవ్డ్ మచ్ యూ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ద లిటిల్ బట్ నాట్ కంప్లీట్ ప్రోగ్రెస్ ఎప్పుడూ కూడా మీకు జీవితంలో కొంచెం ప్రోగ్రెస్ చాలదండి ఇది ఒక కఠోర సత్యం ఇప్పుడు మీరు వంట వండారనుకోండి నేనేమో బియ్యం కడిగాను దాంట్లో నీళ్లు పోసాను పొయ్యి మీ పెట్టాను పావు గంట సేపు మంట పెట్టాను అదేమో నదిగా వివహిస్తుంది ఉడకలేదంటే నన్నేం చేయమంటారు అంటే ఇటు ఈ వర్క్ లైక్ దాట్ మీరు బియ్యం కడిగి పొయ్యి మీ పెట్టి పావు గంట సేపు అట్టే ఎంత పూర్తిగా ఉడికి దాకా చెగటం సగం చేస్తే అర్ధ జరబీయం డజంట్ వర్క్ ఎల్వ్ యూ హ్యావ్ టు డూ కంప్లీట్లీ సో సపోజ్ ఒక పని టెన్ పర్సెంట్ చేశారనుకోండి వంట ఉండడమే ఉంది కుకింగ్లో చపాతీలు తయారు చేశారు చపాతీలు టెన్ పర్సెంట్ చేసి వదిలిపెట్టేశారనుకోండి ఎదురువాడు ఆకలి ఏమైనా తీరుతుందా లేదా నైంటీ పర్సెంట్ చేసి వదిలిపెట్టేశారనుకోండి వాడికి ఆకలి ఏమైనా తీరుతుందా వాడికి ప్రయోజనం సిద్ధిస్తుందా నైంటీ నైన్ పర్సెంట్ చేసి వదిలిపెట్టారనుకోండి అప్పుడు కూడా ప్రయోజనం సిద్ధించదు మీరు హండ్రెడ్ పర్సెంట్ చపాతీలు తయారు చేసి కూరతో సహా అక్కడ పెడితే మీ పడిపోతుండే వాడి పడిపోయిందే కాబట్టి మనం ఏదైనా పని చేస్తే ఫుల్గా చేయాలి ఇస్ మీడియా కర్ లక్షణం అది చాలా తక్కువ గవర్నమెంట్ ఉద్యోగుల్లో పనిచేయకూడదు జీవితంలో సో సగం చేసేది సో ఎలక్ట్రిక్ కనెక్షన్ ఏమంటారు మీరు పత్తిలు పెట్టుకుని వాడు ఏం చేస్తాడో తెలిసినా హుక్కు పెట్టేసి వెళ్ళిపోతుంది ఆ గాలి వచ్చినప్పుడు అలా కరెంటు పోతూ ఉంటుంది ఇంకా వాడికి తెలుసు అలా పోతుందండి అప్పుడు వాడికి ఫోన్ చేసి రేట్రా అలాగే లూజ్గా పెట్టావు ఇసి ఇట్ ది వే ఆఫ్ గివింగ్ ఏ కనెక్షన్ అంటే అవునా అన్న పనులుగా అలాగే ఇస్తారండి అప్పుడు వాడికి అలా కాదు అన్నా నేను ఆమెసారి నేను నీకు ఏదైనా ఇచ్చుకుంటాను నువ్వుసారి మా ఇంటికి దయచేయి రా అని వాటిని ప్రార్థిస్తే సరేనండి వచ్చి ముందు డబ్బులు తీసుకుని స్తంభం యొక్క అప్పుడు ఫుల్గా మిగిలిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగించి సగం సగం పనులు చేస్తే لیکن गेट अवे विद इट بٹ ماتھن لائف تنا پنید اللہ جسکڑو कुटुंबن انت اللہ جسستد گانے سرکار بننگ اللہ جسستد گانے تنا سبن پن اللہ جسکڑو کاوٹ مانا جیوتنلو مانو سبن پنلو مانا مدلے پڈدو مدلے پڈتے چیوتے سغم سغم پم چیوکو دینگی مانو چتاننتے سو ای وجی پرتیشے دھروپمائنトゥంటి وگ્ઞانمو అది ఇట్ విల్ నాట్ టేక్ యూ అవుట్ ఆఫ్ సంసార యూ హ్యావ్ టు గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ సల్ అని అంటున్నారు అసలు నిజానికి మహాత్ములు ఏమని చెప్పారంటే డౌ షాల్ట్టు డూ ఈ పని నువ్వు చెయ్యి ఈ పని నువ్వు చేయకూడదు అని విధి నిషేధం అంటే ఈ ఆజ్ఞలు అనమాట డౌ షాల్ట్ డూ దిస్ డౌ షాల్ట్ నాట్ డూ దిస్ అనేది అవి మనిషికి డిసిప్లిన్ ఉపయోగపడతాయి కానీ మనిషి యొక్క పూర్ణ వికాసానికి అదే సర్వము అని అనుకుంటే పొరపాటు పిల్లలకి చిన్న వయసులో వాళ్ళకి రూల్స్ పెట్టాలి స్కూల్లో రూల్స్ పెడతారు రెగ్యులేషన్స్ ఉంటాయి అవి వాళ్ళు పాటించాలి వాళ్ళ యొక్క వికాసం అవుతుంది కానీ వాడి జీవితం కూడా డౌ డౌ షల్ట్ దిస్ డౌ షల్ట్ నాట్ డూ దిస్ అని అనే విధంగానే బ్రతికిస్తాడు అంటే అర్థం ఏంటో తెలిసిన నెవర్ హీ హ్యాస్ గ్రో గ్రోత్ ఉన్నది దాంట్లో అది చాలా ఇట్ హిండర్స్ గ్రోత్ ఎందుకంటే ఎవరో వచ్చి వాడికి చెప్తే గానీ వాడు చేయడంతే కింకరుడు కెంకరో మీ ఏం చేయమంటారు నన్ను ఇది చేయి ఇది చేయొద్దు అంతే సపోజ్ ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అనే ఆజ్ఞ ఇచ్చి వాడు కనపడలేదనుకోండి ఇది స్టలో ఈసేటలాస్ ఇది ఎదున్న వాటి ఇది ఎదున్న వాటివా వాడి యొక్క వ్యక్తిత్వ వికాసము మీకు ఈ టెన్ కమాండ్మెంట్స్ టైప్ ఆఫ్ థింగ్ లో వ్యక్తిత్వ వికాసం ఉండదు టెన్ కమాండ్మెంట్స్ కాబట్టి ఓన్లీ ట్వంటీ కమాండ్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డౌట్ ఆల్ టు దిస్ don't shart not do this you can never get come